మాపోయిన అక్కడికి వెళ్ళి చూసినా కానీ నేనున్న కుర్చీ నేను కూర్చున్న ఆ ఏరోప్లేను నేను కూర్చున్న రాకెట్ నేను కూర్చున్నటువంటి స్పేస్ షటిల్ నాదనిపిస్తూ ఉంటుంది అది లేకపోతే నేను లేననిపిస్తూ ఉంటుంది బయటికి వెళితే రెండు నిమిషాలు కూడా బతకలేను నేను అక్కడ కాబట్టి జీవించి ఉన్నవాడని నేనని అనిపిస్తుంది కానీ ఈ సృష్టికి సాక్షి అయిన బ్రహ్మము నేనని చెవిలో ఇల్లు కట్టుకునే అంతకాలని చెప్పిన ప్రత్యక్ష ప్రమాణానికి అది బోధపడటం లేదు ప్రమాణం ఫెయిల్ అయిపోయింది నేను మనిషిని అంటే మాత్రమే ప్రత్యక్ష ప్రమాణం వర్కౌట్ అవుతుంది కానీ నేను బ్రహ్మమును అనగానే ప్రత్యక్ష ప్రమాణం ఒప్పుకోవడం మరి ఇప్పుడు ఈ ప్రత్యక్ష నేను ఒప్పుకోనన్నవాడు ఎక్కడ ఉన్నాడు అయితే ఓకే అన్నవాడు కూడా నీలోపలే ఉన్నాడు నేను ఒప్పుకోనవాడు కూడా నీలోపలే ఉన్నాడు వేరే ఎక్కడి నుంచైనా బయట నుంచి వచ్చారా రాలేదు కదా మనం చూడండి మన బుద్ధి ఈ రెండు చోట్ల ఊగిసలాడుతూ ఉంటుంది ఏదైనా ఒక విచారణ వితర్కం వచ్చిందనుకోండి లేదు ఆనందం వచ్చిందనుకోండి లేదు ఏదైనా అస్మిత లక్షణం వచ్చిందనుకోండి ఈ నాలుగు లక్షణాలు మనలో వస్తూ ఉంటాయి ఇది సంప్రజ్ఞాత పద్ధతి అనమాట ఈ నాలుగు లక్షణాలు మనలో బుద్ధిలో బాగా మథనం జరుగుతూ ఉంటుంది తల్లి గర్భంలో జరుగుతూ ఉంటుంది ఈ వితర్కము విచారణ ఆనందము అస్మిత ఈ నాలుగు లక్షణాలు మనలో పనిచేస్తూ ఉంటాయి ఈ నాలుగు పనిచేయడమే అసలు ప్రజ్ఞ ఉన్నదని అర్థం నీకు ప్రజ్ఞ ఉంటేనే నువ్వేమైనా వితర్కం చేస్తావు నువ్వు ప్రజ్ఞ ఉంటేనే ఏమైనా విచారణ చేస్తావు నీకు ప్రజ్ఞ ఉంటేనే అసలు ఆనందాన్ని అనుభవించగలుగు నీకు ప్రెగ్నెంట్ ఉంటేనే అస్మిత లక్షణాన్ని కూడా అనుభూతి చెందగలుగుతావు జాగ్రత్తగా ఈ అంశాలను మనం ఉనికి స్థానం నుంచి పరిశీలించకపోతే మనం ప్రత్యక్ష ప్రమాణానికే కట్టుబడిపోయే అవకాశం అప్పుడు నీకు ఈశ్వరుడు చేతిలో లడ్డూలాగా కనపడితే తప్ప ఈశ్వరుడు ఎప్పుడైనా చేతిలో లడ్డూలా కనపడతాడా చేతిలో లడ్డూలో ఈశ్వరుడు లేడా వెంటనే దాన్ని ఏమని ప్రశ్నించాలి అది ఏమడిగింది లోపల నాకు ఎలా కనపడాలి నేను ఒప్పుకోవాలంటే చేతిలో లడ్డూలాగా ఈశ్వరుడు కనపడితే నేను ఒప్పుకుంటారు అంటుంది ఎందుకని దాంట్లో మూడేళ్ల పిల్లవాడు ఉన్నాడు కాబట్టి వాడికి మిగిలినవి తెలియదు చేతిలో లడ్డూనే తెలుసు అంతే ఇప్పుడు వాడికి మనమే సమాధానం చెప్పాం నాయన చేతిలో లడ్డూలో కూడా ఈశ్వరుడే ఉన్నాడు ఎందుకని సర్వవ్యాపీ మహేశ్వర ఇందుకలని సందేహము వలదు చక్రి సర్వోపగతి ఉండు ఎందెందు వెతికి చూచిన దానవాగ్రణి వింటే వెతికే వాళ్ళందరూ దానవాగ్రణియే ఈశ్వరుడు ఎక్కడున్నాడని వెతుకుతున్న ప్రతి ఒక్కడు కూడా ఎవరు వాడిలో హిరణ్య బతికే ఉన్నాడు ఇంకా వాడు పోల ఇంకా దేవుడెక్కడా అని వెతుకుతున్న ప్రతివాడిలో కూడా ఇంకా ఎవరు బతికున్నారంటే ప్రహ్లాదుడు కాదు ఈ హిరణ్య కశువుడు బతికున్నాడు ఇది గుర్తుపెట్టుకోవాలి నీకెప్పుడైనా సరే ఈశ్వరుడు ఎక్కడా ఆత్మ ఎక్కడా బ్రహ్మ ఎక్కడా నాకు చూపెట్టు అనేటటువంటి ప్రశ్నలు కనుక వచ్చినాయి అనుకోండి అప్పుడు మనం ప్రహ్లాదుడి స్థానంలో నుంచి హిరణ్య స్థానానికి మారిపోతాం అంతే ఇద్దరు మనలోనే ఉన్నారు అంతటా ఈశ్వరుడిని దర్శించేవాడు అంతటా ఆత్మని దర్శించేవాడు అంతటా బ్రహ్మమును దర్శించే ప్రహ్లాదుడు మనలోనే ఉన్నాడు ఈశ్వరుడు ఎక్కడా ఆత్మ ఎక్కడా బ్రహ్మ ఎక్కడా ట్రాష్ ఇదంతా వేస్ట్ ఇదంతా మీథ్యా నేనే ఉన్నాను నన్నే నువ్వు పూజించాలనే హిరణ్య కేశపుడు కూడా మనలోనే ఉన్నాడు ఇదే దైవాస్త్ర సంపత్ విభాగ యోగం వేరే ఏం లేదు మరి జాగ్రత్తగా గమనించి వీళ్ళని ఈ ఈ వితర్కాన్ని ఈ విచారణని ఈ ఈ ఇప్పుడు హిరణ్య కశ్యపుడు ఆనందంగానే ఉన్నాడు ప్రహ్లాదుడు ఆనందంగానే ఉన్నాడు ఆనంద లక్షణం ఇద్దరులో సమానమే ఇద్దరికీ శరీరం ఉంది ఇద్దరు ఈ భూమండలాన్ని పరిపాలించారు ఇద్దరు ముల్లోకాలని పరిపాలించారు జాగ్రత్తగా గమనించాలన్నమాట ఈ ఎనిమిది ప్రమాణాలని మీకు అనేక శ్లోకాలలో ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కదాన్ని మీకు చెప్తూ ఉంటాయి ఎందుకంటే ఎనిమిది ప్రమాణాలు ఈ ప్రపంచంలో ఒకసారే చెప్తే అవి అర్థమై నిర్ణయం చేయడం కొద్దిగా కష్టం కాబట్టి ప్రత్యక్ష ప్రమాణం అంటే ఇది ఎప్పుడైనా సరే కంటికి కనబడుతూ ఇంద్రియాలకు అనుభూతం అవుతూ ఇంద్రియ జ్ఞానంలో భాగమై ఉండటాన్ని ప్రత్యక్ష ప్రమాణం అని అంటాం అంటే ఏమిటి నాకు కంటితో చూడటమైనా నిర్ణయం కావాలి లేదా చేత్తో పట్టుకుంటేనన్నా నిర్ణయం కావాలి లేదంటే వినికిడికైనా నిర్ణయం కావాలి లేదంటే వాసనకైనా నిర్ణయం లేదంటే కనీస నిర్ణయం రావాలి ఈశ్వరుడు ఈ ఐదు జ్ఞానాలలో ఏదో ఒక జ్ఞానం నుంచి నాకు బోధపడాలి చాలామంది ఏమంటుంటారంటే నా జీవితంలో ఏ మహిమ జరగలేదండి అంటే అర్థం ఏంటి వాడు అనుకోని సంఘటన జరిగితేనే ఈశ్వరుడు ఉన్నాడని ఒప్పుకుంటాడు సరే అనుకోని సంఘటనలు జీవితంలో చాలా జరిగే రోజులు వస్తాయి వచ్చినప్పుడు ఈశ్వరుడు ఉన్నాడన్న నమ్మకం తప్పదు ఇది గుర్తుపెట్టుకోవాలి ఏమండి నన్ను ఏదైనా పెద్ద ప్రమాదం జరగకుండా కాపాడితేను లేకపోతే పెద్ద ప్రమాదం జరిగితేను ఈ రెండింటిలో ఏముంటే ఈశ్వరుడు ఉన్నాడు అర్థం ఇప్పుడు ఏమంటే ఈశ్వరుడు యొక్క లక్షణం రక్షణ కదా నాకు ప్రమాదం అయినట్టు